ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సాక్షి ధారవాహిక నాటక పరంపరలు ఆరోవ భాగంగా ఇవాళ నాటిక వింటారు మూల రచన కీర్తిశేషులు పానుగంటి లక్ష్మీ గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారం శ్రీ కే నరసింహారావు వినండి నువ్వు నూరు కాదు బయ్య చెప్పు జంగాల శాస్త్రి ఇంటిలోని పోరు ఇంటింతకాదయ్యా అని గ్రహించి ఊచిపెట్టి కూర్చుని పోయాడా దేమన్నగారు ఎంత దెబ్బతిని ఆ మొక్కలుంటాడు బొర్రయ్యా నీకు బుద్ధి మన్నగించిందయ్యా పోరు ఏదైనా ఇద్దరి మధ్య భేదాభిప్రాయానికి సంకేతం అది నిజమయా శాస్త్రి నేను ముక్కు పొడుమిటం మానకపోతే కొంపకి అగ్గి పెట్టేస్తానని నా ఇల్లాలి ఆ కంపు భరించడాక మరి ఏం చేస్తుంది కాలాచార్యులు ఎంత మొండి ప్రాణైనా కట్టుకున్న భార్యతో ఘర్షణ గుదిగే తెలివి తక్కువ మాత్రం కాదు కష్టంతో హాయిగా నిలబడి పొడుపు పీల్చుకుంటానని ఉంటాడు ఇంకొరుకోండి సాక్షిదో పత్ర సంపుటించేత్తో పట్టుకొస్తున్నాడు జంగాల శాస్త్రి ఓ కవి చిత్రమైన ఉదంతం రాసి పంపడు చిత్రమంటే ప్రతి ఇంటా నిత్యం జరిగేది అనుకో ఏ ఉదాసీన భర్తతోనైనా ఇంటి ఇల్లాలు చేసే పోరే ఇది చదివితే పెద్ద మేలు పొలుపులాగా అనిపించి మీ అందరికీ వేనిపిద్దామని తెచ్చాను పూసగుచ్చినట్లు ఒక అంతఃఃర ఉపన్యాసంలాగా రాశాడు అందులో సంగతి సందర్భాలేమిటంటే ఉత్తరం వచ్చిందా మనం ఇంకా రాయనే లేదు కదే ఉత్తరేమో ఒకటే గోళ నాది గోలా అవను గోలే యావే ఆడపిల్లలిద్దరికీ పెళ్లిడు వచ్చింది సంబంధాలు చూడండి ఆరు మాసాలుగా చెవి నీళ్ళు కట్టుకుని కోరుతున్నాను నీకు చేవ కుట్టినట్టయినా లేదు ఎందుకీ అశ్రదో తెలీదు ఆడదాన్ని నేనెంతకని దేవుళ్ళు ఏం చేయమంటావే ఏం చెయ్యమంటానా పిల్లలిద్దరికీ పెళ్లిళ్ళు చేసి మనం ప్రజల్లో పడదామంటాను ఎక్కడ చూసినా కట్నం కట్నం ఈ రిటికి తగిన సంబంధాలు కావాలనుకున్నప్పుడు కట్నాలు ఇయ్యకపోతే ఎలా మనం ఒక్కళ్ళే ఇస్తున్నావా లోక రివాజ్ అలా ఉంది మరి మన దగ్గరంత పుట్టినిన్నాళ్లకు పురుషుడు యజ్ఞం చేశాడన్నట్టు మనం కాపురం మొదలెట్టిన ఇరవై ఏళ్లకు కూడా పుట్టిన బిడ్డలకు శుభకార్యాలు చేయాలంటే సొమ్ముకు తడువుకోవాల్సిన దుర్గతి పట్టాలా మీరు నెలకు వందలకు వందలు సంపాదిస్తున్నారని చెప్పుకుంటున్నారు జమీందారీ వేదాల్లో వేలకు వేలు పుచ్చుకుంటున్నారని పేరు మోగిపోతుంది ఆ సంపాదనంతా ఏం చేస్తున్నారు ఉండక ఏమైంది ఇంట్లో వెండి అన్నం బంగార పప్పు తింటున్నావా ఏమిటి ఆడపిల్లలిద్దరికీ మెళ్ళో పట్టుమని నాను పోసైనా లేదే ఆ సంగతి సరే సరి మెళ్ళో పసు పొందు ండి నా సంగతి ఎందుకు మీరు పిల్లలు సల్లగా ఉంటే చాలు ఈ పట్టణంలో పదేళ్ల బట్టి కాపురం చేస్తున్నావా లేదా అద్దె కొంపే కానీ సొంత ఇల్లు అనే మాట ఉందా పోని మా నేపు అంటే ఇంతవరకు ఏమీ లేవు సంపాదించనక్కర్లేదు పోనివ్వండి పాతవి కొబ్బలో ఉన్నవైనా నిలబెట్టుకునే ప్రయత్నాలైనా చేస్తున్నారా మీ కేసు గురించి చదువుకోని బావా ఉండండి మీ పూర్వార్జిత మాన్యం మీద తనకైనా వినిపించారా వండి వడ్డీ అయినా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఇస్తున్నారా ఏం మాట్లాడు నువ్వు ఆపితే కదా మాట్లాడడం ఖర్చుల మీద ఖర్చులు అయితే కనీసం వడ్డీ కూడా పారేయడం లేదన్నమాట ఇంకెందుకు వచ్చిన సంపాదన అండి ఎక్కడెక్కడి సంపాదన కింగ్ అందుకో బిల్లులకే సాలదయ్యే ఎంత రాబడైనా సుగుణ విలాస సభలో నాటకాలకి మౌంట్ రోడ్ లో సినిమాలకి సాలదయ్యే వస్తే చాలు నీలగిరి కొండల మీద నివాసాలా ఇది చాలక పార్క్ షోలా ఫ్లవర్ షోలా నా పిండా కూడా ఇంట్లో వెంగల్ లంకనాలా దే అంజలి పాలసీ చెల్లించకపోయినా సిగ్గుపడాలండి పిల్లలందరికీ పడుకోవడానికి మంచాలు కప్పుకోవడానికి మంచి దుప్పట్లు చూడలేకపోయారు మీకు మాత్రం బోలే డబ్బు కోసం బాధ్యోగులా పిల్లలకి కట్టుకోవడానికి మంచి బట్టలు లేనప్పుడు మీకు సంశ్లేషలు వర్జీలు స్మాల్ ఫ్రాక్లు ఎందుకు ఇవి మనమేమన్నా రాజులమా మహారాజులమా పట్నంలో పరువులమే అబ్బోరువు కక్షిదారుడు గడప తొక్కితే తప్ప మన ఇంట కడప పొయ్యి మీదకెక్కదే మాట అంటే మీకు కోపం కాని మీ నాన్నగారే గనక మీ తీరును ఖర్చు చేసి సంపాదించి మిమ్మల్ని మీ తమ్ముళ్ళని ఎంఏబిఎల్ వరకు చదివించి ఉండగలిగేవారేనా అంతదాకా ఎందుకు మా నాన్ననే చూడండి మీరు మొహం తిట్లించినా సరే ఏం బాధలేదు ఆయన ఐదుగురు పూతుళ్లకి కోలాహలంగా పెళ్లి చేశాడు అడిగిన కట్నాలు ఇచ్చాడు మీకు జ్ఞాపకం లేదు కాబోలు పెళ్లినాటి కట్నం కాక లాలైబ్రరీకి వెయ్యి రూపాయలు ఇస్తే తప్ప ముహూర్తానికి రానని మూతి బిగించు కూర్చుంట్రే ఇప్పుడు అల్లుళ్ళ కట్నాలు అనేసరికి ముందు వెనకలు ఆలోచిస్తున్నారా మీనమేషాలు లెక్క పెడుతున్నారా జమా ఖర్చులు చూసుకుంటున్నారా మీనకేంది కట్నాలు ఇస్తాడు మా నాన్నకి భాగ్యం ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారు నీలా దోసళ్ల కొద్దీ సంపాదించలేదే ఆయనకి జమీందారీ వేద్యాలు లేవు హస్త ఆయనకున్నదల్లా ఇరవై ఎకరాల పొలం భూదేవి నమ్ముకున్నాడు ఒకరెవరికి ద్రోహం తలపెట్టలేదు ఆ భూదేవి ఆయన్ని తల్లిలా కనిపెట్టి చూస్తుంది ఇప్పటికీ ఇప్పటి సిల్క్ కవున్లు జూలు జాకెట్లు మేము కానీ ముతకు మేలు కమ్మించేలు మాకు సమృద్ధిగా ఉండేవి మా బాగా చెప్పావులా బతికితే అంతా పట్నంబో మాటలకి కోటలు దాటించద్దు అదీగాక మా కాలంలో ఐస్ క్రీంలని ఫ్రూట్ సలాడ్లని చాక్లెట్లని పెసరట్ పలావులని గత్తర్లని గప్తిప్లని మేమెరగం పొలంలోనో దొడ్డిలోనో ఏది పండితే ఆ కూరగాయలతోనే భోజనం కోరికలు చెప్పగన పోనీ మీరన్నదే నిజం అప్పటి వాళ్ళ సంపాదన కంటే మీరు ఇప్పుడు ఎక్కువే సంపాదించవచ్చు రాబడికి ఖర్చుకి ఏమైనా జమా జాతర ఉన్నాయా సంపాదన పేరు హోదా ఇవన్నీ ఉన్నందుకు ఇంత హోషుగా పిల్లల పెళ్లి దగ్గరికి వచ్చేసరికి ఇందాక నుంచి చూస్తున్నాను ఏమిటే నీ డే నా కోసం సోషల్ స్టేటస్ కోసం తప్పనిసరిగా ఏవో లోకసంగ్రహార్థం కొన్ని ఖర్చులు పెట్టుంటే ఇంత పురాణం పండిస్తావా కుటుంబాన్ని పట్టించుకోవటం లేదని ఇద్దే బిస్తావా నేనే గనక ఈ హోదా చూపించకపోతే మన గడపనెక్కే ఖర్చుదారి జమీందారీ బాధ్యాలక్కడిదే రాబడిని బట్టే ఖర్చు తిరిగి ఖర్చులు బట్టే రాబడి మీనాన్న కాలం మా నాన్న కాలం అంటూ పోలికలు తెచ్చి గడిపించి నన్ను ఉడికించారని మురిసిపోతున్నావేమో నీ మురుపు వట్టి అజ్ఞానం వెనకడి వాళ్ళదేవో బతికేనా పొలాల్లో సరివేరాళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది ఒక నాగరికత పాడ ముద్దు రూలు గుట్టలు వాకిళ్ళు ఇరుగు గదులు ఏం బతుకులే వాళ్ళ విలు ఒక విలుగా ఒక చదువా సంధ నాగరికత నానాటికి మాట కొన్ని వస్తాయి కొన్ని పోతాయి పోయేవన్నీ గొప్పవని వచ్చే మార్పులన్నీ పేషజాలని అనుకోవటం ఓర్ఘత్వం కాకపోతే మరేమిటే నువ్వు నాదికి పిక్కోనంటే ఒక్క మాట చెప్పనా వెనకడి తరం వాళ్ళు పిల్లల్ని కన్నారు అంతే పెంచలేదు మాపూటి కాలం మేమంతా మేము పెరిగాం చదువులు చదివాం పెంచడం అంటే ముప్పొత్తులా తిండి పెట్టి ముతక బట్టలో కథ పెట్టి పెంచడమా పారట్లో చెట్టు గొట్టసావిట్లో గొట్లు కూడా పుట్టి పెరుగుతాయి ఆయుష్ండి బతికినమని బతికాయి బతికినంతమంది బతికారు లేని వాళ్ళు సచ్చారు ఏదో మనస్సులో పెట్టుకుని పులిని మాటలు మాట్లాడు ఎంత పాటం చెప్పారండి నయం ఇన్నాళ్లకైనా నోరు విప్పి మనసులో మాటలన్నీ వెళ్ళగక్కారు విన్నవాళ్ళు ధరించవలసిన మాటలు కదా నేను మాట్లాడిన మాటలు కుళ్లిన మాటలా రాత్రి పగలు కష్టపడి సంపాదించి తీము నెత్తురు కూడబెట్టినట్టు కూడబెట్టి పిల్లలకేమో ఓటు కలుగుతుందోనని పరితపించి పిల్లల సుఖం చూసిన తర్వాతే తమ సుఖం చూసుకొని ఎంతటి వడిదుడుకులు కలిగినా నిలదొక్కుకొని ఒకళ్ళ దగ్గర దేహి అని చెయ్యి తాతకుండా కాలక్షేపం చేసి ఇల్లు వాకిలి గుళ్ళ కుట్ర మడి మాన్యం సంపాదించిన పెద్దవాళ్ళు వెనకటి వాళ్ళు మీకు వెకటైపోయారా వాళ్ళ పొడ మీకు కిట్టడం వాళ్ళ మాటలు వింటే మీకు తలనొప్పి వాళ్ళ బతుకు మీకు వెటకారం వెనకటి తరం వాళ్ళు హృదయం లేని రాతి విగ్రహాల్లా మీకు కనిపిస్తున్నారు వాళ్ళని తిట్టడానికి మీ నాలుగు చురుకు చూపిస్తుంది వాళ్ళు మురికి వాళ్ళ వాళ్ళ బ్రతుకులు గొడ్డు బతుక బహుశా నిజమేనేమో మనలాంటి గొడ్లను కన్నందుకైనా మీ సన్మానానికి వాళ్ళు అరుగులే మీ వ్యవహారం చాలా దూరం పెట్టుంది నాగరికత ఇచ్చి మనిషిగా భారీగా గౌరవిస్తున్న వయసులో చదువులో నాగరికతలో మీరు నాకంటే తప్పకుండా గొప్పవారే కానీ మీకు హృదయం లేదండి నిజం చెప్పండి పిల్లల మీద మీకు అనుగా ఉందా నిజంగా ఉంటే రోజు ఆనంద భవన్లో నాలుగు రూపాయలు ఖర్చు చేయగలం అది పిల్లలతో కలిసి ఆరోగించిన పలహారమా పిల్లల మాటే మనసులో ఉండి మహారాజా రెస్టారెంట్ మర్యాదలు ప్రతిదినూ స్నేహితులతో పొందగలరా పిల్లల కడుపు నిండాకే కదా మన చూసుకోవాలి వాళ్ళ సుఖం తర్వాతే కదా మనసుకు గట్టిగా చేస్తే మనకు సుఖం లేకపోయినా బాధలేదు నిజం చెప్పండి మీరు ప్రవర్తిస్తున్నారా నీ బుర్ర ఈ పిల్లల పెళ్లి యావలో పూర్తిగా చిడిపోయింది నువ్వన్నట్టే ఇరవై ఏళ్లమటి కాపరం చేస్తున్నాను కదా నేనేమి చెయ్యకుండానే సంసారం ఎన్నాడు నడిచిపోయింది నువ్వు మాట్లాడే ధోరణ ఎలా ఉందంటే మన పిల్లలు ఆకలితో అలమటించిపోతూ చిరుగుడ్డలతో వీధిలో అలగా తిరుగుతున్నారు అన్నట్టుంది ఆ పరిస్థితి కూడా రావాలా నీ కోరికే అయితే అందుకింక అట్టే కాలం లేదని హెచ్చరించడానికే నేను ఇవాళ తెగబడి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇంకా స్పష్టంగా చెప్తున్నాను వినండి ఎప్పుడు మీ సుఖం మీ విందులు మీ విహారాలు మీ వేషాలు మీ విలాసాలు మీ షోకులేనా మరేమైనా చరిత్రలో మార్పు ఉందా పిల్లల గురించిన చింత ఏ మాత్రం మీ మనసులో లేదుగాక లేదు అదే అదే వద్దు పిల్లలు పిల్లలు అంటూ బేదాకులు మనం ఎదుగుతున్న పిల్లల గురించి విచారం తిరిగి ఏ జమీందారు దగ్గర నాలుగు వేలు తేలకపోతానా పిల్లుడు చేయలేకపోతానా చాలు చాలేండి చాలు అయినా మీ చేతిలో నాలుగు వేలు పడేసరికి అట్టించి అదే రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి కానీ ఇంటిదాకా వస్తాయా ఆ పాటి పొదపరితనం దూరదృష్టి సంసార బాధ్యత అభిమానం ఉంటే ఇంతటి ఖరం ఎందుకుంటుంది పెళ్లి చేసుకోకూడదు అనుభవిస్తున్నాను నేను అనుగలుచుకున్న మాటలు అన్యాయంగా నన్ను అంటున్నారు మీలాంటి స్వభావం పెళ్లి చేసుకోకూడదు ్రహ్మచారిగానో పరమహంసగానో ఉండటం బహుశ్రేష్టం అన్ని ముచ్చట్లు తీసుకోవచ్చును అంటి ముట్టనట్టు బతికి ఇచ్చే మనిషికి పెళ్ళేమి అబ్బే ఏమి లేదు మీరు మగ ఏదో సామెత చెప్పినట్టు దంధ్యం వల్ల వటుడు సంశేషం వల్ల విటుడు పద్మాసనంలో యోగి పట్టె మీద భోగి ఎప్పటికప్పుడే సాగుడు ఎక్కడికక్కడే విరుగుడు మీరా నీకు పెళ్ళామని పిల్లలని ఇల్లని పనికిరావు అదేమిటి అలా మొహం పెట్టారు అంతా కోపమే సరిసరి సరసంగా ఉంది ఆ భర్త ఎవరో సాంఖ్య పురుషులలాగా తామరాజు మీద నీటిబొట్టులాగా సంసారంలో వటపత్ర సాయి మాదిరిగా కనిపిస్తున్నాడు వాదానికి వాదం భోగానికి భోగం సహబా రాత్నం మీద నూలు తీసినట్టు ఒకటే ధోరణి చెప్పు కింద రాయి ఇంటిలోని పోరు ఈ కథ చూస్తుంటే ఇల్లాలది కాదని అర్థమవుతోంది ముక్కుపడి సందర్భానికే ఇంటికి అగ్గిముట్టిస్తానని నా ఇల్లాలంటే మరి ఈ ఇంకేం చెయ్యాలో ఓ అయ్యిల్లో కలికాలం కలికాలం మాటకి మాట కత్తి కత్తి దెబ్బకి దెబ్బాలను ఇల్లాలయ్యాణిదాసు కావ్యనాయకలను మరిగిన కవులు ఇటువంటి ఇల్లాళ్ళ గోడు పట్టించుకోలేవయ్యా బొర్రయ్యా ఆ గోసాయ చటకాలకి గోవిందనామాలకి కొంకి టంకి జాతరలకి కాలులో చక్రాలు పెట్టుకు తిరిగే వాళ్ళకేం తెలుస్తుంది బొర్రయ్యా కావ్యనాయకల రది కదా నాటక పరంపరలో ఇల్లాలిగోడు నాటికి మూల రచన కీర్తిశేషులు పాందుగంటి లక్ష్మీ నరసింహారావు గారు రేడియో అనుసరణ శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ నిర్వహణ శ్రీ పాండురంగ సహకారు శ్రీ కెవీ నరసింహారావు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది